సంవసారం అంటేనేది ఒకరి మాట ఒకరు వింటే ఇన్ని తగాదాలు ఎందుకుంటాయి వినని వాళ్ళని భార్య అంటారు విన్నట్టు నటించే వాడిని భర్త విడు వినడు ఆ ఫోన్లే అంటాడు మొహమాటానికి అంచేతలు పాపం శివుడు రాజీ పట్టాడు పోన్లే ఆవిడేదో ముసరపడుతుంది ఓ పిల్లాన్ని కానీ పెంచి ఎల్కేజీ యూకేజీ తెక్కున స్కూల్లో చేర్పిస్తే అప్పుడే తెలుస్తుంది ఆవిడకి పైగా మరి ఈయన బిచ్చి పోషించాలి ఇన్ని లక్షల ఫీజు ఈయన కడతాడు అందుకని తెలుస్తుంది పోన్లే అని ఊ అన్నాడు అప్పుడు మరి పిల్లాని కనాలంటే గర్భం ధరించాలంటే ఏకాంతంగా గడపాలి కదండీ శివుడు పార్వతి ఒక కొండ గుహలో ఏకాంతంగా ఉన్నారు ఇక మనం చెప్పుకో వివరాలు ఇది దేవేంద్రుడికి అసూయ కలిగించింది దేవతల్లో కూడా అసూయా ద్వేషాలు ఉంటాయి దేవతలు మానవులు రాక్షసులు అనేవి గుణభేదాన్ని బట్టి ఏర్పడ్డ జీవులు వాళ్ళు తమోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు నిద్ర ఆలస్యం బద్ధకం హింస ఇవన్నీ తమోగుణం లక్షణాలు అవి ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు అంటే పోటీ పడ్డం పంతాలు పట్టింపులు కక్షలు కార్పణ్యాలు ఇదే రజోగుణం ఈ రజోగుణం మనకు ఎంతసేపు మన గురించి ఆలోచన కాదు వాళ్ళకి కారు ఉంది నాకు లేదు వాళ్ళ పిల్లాడు ఫస్ట్ వచ్చాడు మా పిల్లాడు ఫస్ట్ రాలా వాళ్ళ అబ్బాయి అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది మా అమ్మాయికి మంచి సంబంధం రాలంటే వాళ్ళ అమ్మాయికి అంత గొప్ప సంబంధం రాకపోతే మనకేం గొడవలేదు వాళ్ళు కారు కొనకపోతే మనకు కార్ అక్కాల మనకు కారు ఎందుకు కావాలంటే మనవసరం గురించి కాదు వాళ్ళకు ముందు కాబట్టి మనకు కావాలి ఇది మానవుల లక్షణం అండి దీని రజోగుణం అంటారు ఈ రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు దేవతలు అలా కాదు సత్వగుణం ప్రధానంగా ఉంటారు వాళ్ళు శాంతంగా ఉంటారు ఈ కోరికలన్నీ వాళ్ళకు ఉండవు ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉంటారు మనం ఆ దైవత్వాన్ని పొందాలి సత్వగుణాన్ని సాధించాలి అలా సాధించవలసినటువంటి దేవతలు దేవేంద్రుడు వాళ్ళలో కూడా ఆ సత్వగుణమే ఒక్కోసారి అహంకారానికి దారితీస్తుంది నేనే ధర్మాత్ముడు లోకంలో మంచి గుణాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు దాన ధర్మాలు చేస్తారు గుళ్ళు కట్టిస్తారు బళ్ళు కట్టిస్తారు చెరువులు తవ్విస్తారు అన్నీ చేస్తారు విద్యాదానం చేస్తారు దాన ధర్మాలు చేస్తారు కానీ చాలా గర్వం ఉంటుంది మనస్సులో నేనే చేశానండి ఇంకెవరూ చేయలేదండి అసలు ఈ ఊళ్ళో మొత్తం నేనేనండి అన్ని నేనే గట్టించాయి ఇదే సాత్విక అహంకారం అంటారు ఇది కూడా ఉంటుంది దేవేంద్రుడికి అహంకారం ఉంది నేను దేవతలకు అధిపతులని అందుకని ఆయన ఏం చేశాడు ఒక ఆలోచన వచ్చింది అమ్మో మామూలు రాక్షసులనే ఎదుర్కోవడం కష్టంగా ఉంది శివ పార్వతులకు స్వయంగా కుమారుడు కలిగితే ఆ బీజం పార్వతీదేవి గర్భంలో తొమ్మిది నెలలు పెరిగితే ఆ శిశువు బయటకు వస్తే నేను దట్టుకోగలనా నా స్వర్గపీఠాన్ని వాడు అపహరించడా అనుమానం ఏదైనా ఉందా అందుకని ఇవిడ గర్భం ధరించకుండా చెయ్యాలి పాపమైనా సరే పుణ్యమైనా సరే నాకు అనవసరం అని దేవతలను తీసుకుని వెళ్ళి వీళ్ళు ఏకాంతంగా గడుపుతున్న మందిరం దగ్గరికి వెళ్ళి బయట కూర్చుని డమ ఢమ డమ ఆర్తనాదాలు రక్షించండి రక్షించండి రక్షించండి శంభోశంకరా శంభో శంకరా భాహిమాం భాహిమాం భాహిమాం అని అరిచాడు పరమేశ్వరుడు భక్తత్రాన పరాయణుడు ఆయనకి సొంత భోగాల కంటే భక్తుల్ని చాలా ముఖ్యం అందుకని వెంటనే ఏం ఆలోచించకుండా పార్వతిని విడిచి బయటకు వచ్చేశాడు అమ్మవారి కోరిక నెరవేరలేదమ్మా లెక్క లెక్కే బయటకు వచ్చేశాడు వెంటనే వెళ్ళిపోయాడు వాళ్ళు ఏమన్నారు గజాసురుడు విజృంభించాడీ వాడు ఆత్మలింగాన్ని మనస్సులో హృదయంలో పెట్టేసుకున్నాడు వాడిని ఏదో రకంగా సంహరించకపోతే లోకాల్లో తలలెళ్ళిపోతున్నాయి అంత తీవ్రమైన బాధ గజాసురుడు పెట్టలేదు పురాణాలు చదువుకుంటే తెలుస్తుంది వాడు హిరణ్య లాంటి వాడు కాదు రా లాంటి వాడు కాదు గజాసురుడు గొప్ప భక్తుడు నిజానికి కాకపోతే ఏమిటంటే భక్తిలో కూడా ఓ స్వార్థం ఉంటుంది నా సొంతం నా సొంతం నా సొంతం అంటాడు ఒక్కొక్క ఆయన గుళ్ళో ఫ్యాన్ దానమిస్తాడట ఇచ్చి ఏం చేస్తారంటే రెక్కల మీద పేరు రాయమన్నట్టు రాస్తారు సహజంగా పేరు రాస్తారు రాసినప్పుడు ఆయన ఏమనుకున్నాడు ఆయన వచ్చి కూర్చున్నాడు ఫ్యాన్ తిరుగుతాం తిరుగుతుంటే పేరు కనపట్ల అందుకని వెంటనే ఆయన అన్నట్ట నా పేరు ఎక్కడా కనపట్లేదు ఈ ఫ్యాన్ ఆన్ చేయకుండా అన్నట్ట మరి ఇంకెందుకు ఆన్ చేయడానికి ఫ్యాన్ ఎందుకు అంతే లెక్క ఇదే సాత్విక అహంకారం ఉంటాయి నువ్వు ఫ్యాన్ ఇచ్చింది నలుగురు ఉపయోగపడాలన్నా నీ పేరు కనపడాలన్నా ఆయనకు మనస్సులో కాంక్షణ పేరు కనపడాలి ఈ ఫ్యాన్ తిరుగుతుంటే నా పేరు కనపడలేదు కాబట్టి హాల్లో ఫ్యాన్లు ఇవి ఆన్ చేయడానికి వీల్లేదు అనమాట ఇంక ఇచ్చింది ఎందుకు కొంతమంది దానాలు అలాగే ఉంటాయి గజాసురుడు ఆ రకమైన అహంకారం శివుడు నా సొంతం శివుడు నా గుండెల్లో ఉన్నాడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు పార్వతీదేవికి కూడా దక్కడానికి వీల్లేదు నాకే ఇది మాత్రం అహంకారం కాదా అంతే అంచేత వాడిని వేసి లేకపోతే శివుడు దొరకడు అందుకనే దేవతలు వచ్చి ఆ క్షణంలో అది పెద్ద సమస్య కాదు దేవేంద్రుడు మనస్సులో ఉన్నది ఏమిటి వినాయకుడు పుట్టకుండా చెయ్యాలి పార్వతి కొడుకు పుట్టద్దు ఆయన సంకల్పం అది అందుకని ఇలా పెట్టాడు బాధకం పాపం అమాయకుడైన భగవంతుడు బోళా శంకరుడు అందుకే శంకరుళ్ళ లాంటి దేవుళ్ళు లేడంటారు వంకాజ వంటి లంకాపురి వైరి రాజును గలడే శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి భార్యయుగలదే రాముళ్ళు రాజు లేట సీత భార్య లేదుట శంకరుళ్ళ దేవుళ్ళు లేట ఇంకా కాస్త తపస్సు చేయకుండానే వచ్చేస్తాడు మహానుభావుడు కష్టపడక రాబ్బాయి ఇచ్చేస్తాను విష్ణుమూర్తి రాడు వచ్చినా వరాలు ఇవ్వడు ఒకవేళ ఇచ్చినా అది వరమో శాపమో తెలియదు మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ రాజకీయం బాగా తెలిసినటువంటి దేవుడు ఎవరన్నా ఆయన విష్ణుమూర్తి ఏమాత్రమో రాజకీయం తెలియని అమాత్మ అమాయక మహాత్మా గాంధీ ఎవరైనా ఆయన శివుడు బోళాశంకరుడు అంటారు వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు అడిగాడు ఇచ్చేస్తాడు ఈ తేడాలు ఉంటాయి తే తేడా పైగా దానికి కారణం కూడా ఉంది శివుడు సంహారకర్త మొత్తం సృష్టి కంపినీ మూసేసేవాడు ఆయన బాధ్యత ఏమి ఉండదు మూసేస్తాడు ఎప్పుడంటే అప్పుడే మూసేస్తాడు విష్ణుమూర్తి అలా కాదండి పద్నాలుగు లోకాలు పరిపాలించాలి పరిపాలనా బాధ్యతలో ఉండేవాళ్ళు మానవులైనా ఎవరైనా కాస్త లౌక్యంగా వ్యవహరించకపోతే పనులు చేయలేరు బోళాశంకరులా ఉంటే మొత్తం ఆస్తి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి కాస్త లౌక్యంగా చేస్తాం చేస్తాం చేస్తామని చెప్పాలి చేసినట్టు నటించాలి చేయకూడదు చేయడం మొదలు పెడితే అన్ని ఇంకా అడుగుతారు ఇంకా ఎక్కువ అడుగుతారు అందుకని కాస్త ఉండాలి ఆ మాత్రం రాజకీయం తెలిసిన వాడు దేవుడానికి తప్పదు ఎందుకంటే పద్నాలుగు లోకాలు పరిపాలించాలి ఓ మామూలు రాష్ట్రాన్నో దేశాన్నో పరిపాలించేవాడికే బోడు లౌక్యం ఉంటుంటే పద్నాలుగు లోకాలు పరిపాలించేవాడికి ఎంత ఉండాలి అంతే మొత్తం హిందూ దేవులలో మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ ఎవరై అంటే విష్ణు మోస్ట్ ఇన్నోసెంట్ గాడ్ అమాయకుడు ఎవరయ్యంటే బోళాశంకరుడు అందుకని తెలుగు కవి ఎవరో రాశారు రాముళ్ళు లాంటి రాజు లేడు సీత లాంటి భార్య లేదు శంకరుళ్ళ దేవుళ్ళు లేడని పనిలో పని వంకాయ లాంటి కూర కూడా చెప్పి ఎందుకంటే వంకాయ కూరను ముప్పై రెండు రకాలుగా వండుతారండి చాలామందికి తెలియదు ఇప్పుడు ఒక రకంగా ఉండడమే కష్టంగా ఉంది గుత్తు వంకాయ కూరలు వండుతున్నారని నా నెత్తి ఉంటుంది వనడం సరిగ్గా చేత కాకపోతే అలాగే కానీ ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు జగం వెంకట్రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి తెలుగు మహాసభలు హైదరాబాదులో జరిగితే అప్పుడు ఒక ఆవిడ వంకాయ కూర వండే విధానమని ఒక వ్యాసం రాసిందండి ముప్పై రకాలు రాసిందండి ముప్పై రకాలు అన్ని రకాలు ఉన్నాయి మనకి లెక్క అందుకే అంత ప్రజ్ఞ ఉంది వంటలో కూడా అందుకని వంకాయ లాంటి కోరలేదు శంకరుడు లాంటి దేవుళ్ళు లేడు అందుకని శంకరుడు బయటకు వచ్చేసాడు పదండి వెళ్ళిపోతా ఉన్నాడు పార్వతీదేవికి తన కోరిక తీరలేదు కదండి గర్భం ధరించాలి పిల్లాడికి అనాలి మమకారం అమ్మ ఆ మమకారంతో ఆవిడ స్నానాల గదిలో ఉండి బాధపడింది మామూలు స్త్రీలాగే ఏమి దేవతలు దేవతలు అంటారు అందరూ నన్ను గుళ్ళల్లో పెట్టి పూజ చేస్తారన్న ఆకు యోగం లేదు ఏమి దైవత్వం ఇది అని పాపం మనస్సులో ఆవిడ కూడా మానవ స్త్రీలా మమకారానికి లోనే ఆలోచించి ఆ మమకారంతోనే ఆ నలుగు ఇలా నలిపింది అమ్మా అప్పుడు ఏమైంది చేతితో మీరు ఏదైనా వంట చేసినప్పుడు పదార్థాలు చేసినప్పుడు మీరు ప్రేమతో చేస్తే ఆ ప్రేమ కూడా పదార్థంలో పెడుతుంది ఖచ్చితంగా అందుకే గుత్తి వంకాయ కూర మీద ఒక పాట తెలుగులో మనకి గుత్తి ఒంకయ కో రోయ బావారివండి నోయ బావా వాలా పంత కూరివండిుత్తి ఒంకొరయ బావారివండి నోయ బావా వాల పంతివండి నోయ బావా గుత్తి ఒంకొరయ బాబా కోరివోండినాయ బావా నేను ఒక మేనత్త కూతురుని చేసుకుంటే ఇదో పుణ్యం భారత్ భారతదేశంలో అందుకని ఎంతైనా మేనమావ కూతురు కాబట్టి బావా బావా భర్త కోసం కూర చేసి అందులో ఏం చెబుతుందో గుర్తు వంకాయ కూర ఉండాను నా వలపంతా కూరి వండాను అంటుంది నా ప్రేమ ఇందులో కూరి వండానయ్యా నిజంగా ప్రేమతో కనుక పదార్థాన్ని తయారు చేస్తే మన ప్రేమ మన మమకారం అందులో చేరుతుందమ్మ ఖచ్చితంగా అందుకని అమ్మవారి సంకల్పంలో ఏముందండి మమకారం ఉంది కథను జాగ్రత్తగా అర్థం చేసుకుందాం బ్రహ్మాండంగా ఉంటుంది వినాయకుడు యొక్క ఆవిర్భావం మమకారం ఉంది మొత్తం అన్ని జీవుల్లోనూ బాగా ఎక్కువ మమకారం కలిగిన జీవి ఎవరో తెలుసా ఏనుగండి మనిషి కాదు సింహం కాదు పులి కాదు ఏ జంతువు కాదు ఏనుక్కి మమకారం ఎక్కువ ఇప్పటికీ లోకంలో ఎవరైనా తల్లి పిల్లల కోసం ఓ తాపత్రయ పడిపోతుంటే వాళ్ళని వదలకుండా ఏనుగు మమకారం అమ్మ ఏనుగు మమకారం అంటారు ఏనుక్కి అంత మమకారం అడవిలో ఒక ఏనుగు పొరపాటున మరణిస్తే ఎవరైనా కాల్ లేదా ప్రమాదం జరగచ్చు ఏదైనా కానీ మరణిస్తే మీరు గమనించండి జియాగ్రఫిక్ ఛానల్లో ఉంటుంది ఇవి ఈ డిస్కవరీ ఛానల్ అవి వస్తాయి కదా ఆ ఏనుగు చుట్టూ మిగిలిన ఏనుగులు ఇలా తిరుగుతూ ఉంటాయండి వదలవండి ఎన్ని రోజులైనా సరే ఆ మృతి చనిపోయిన ఏనుగు చుట్టూ మిగిలిన ఏనుగులు తిరుగుతూ ఉంటాయి ఆ ఏనుగుని అక్కడి నుంచి తీసే వరకు అవి బతుకుతుంది బతుకుతుంది బతుకుతుంది ఏమీ సంబంధం లేకపోయినా సరే తిరుగుతూ ఉంటాయి ఏనుక్కి అంత మమకారం ఎక్కువ అమ్మవారి నలుగుపిండి సంకల్పంలో మమకారం ఉంది కాబట్టి మమకారానికి మూలమైన శిరస్య వినాయకుడికి రావాలి మానవ శిరస్సు పనికిరాదు దైవ శిరస్సు పనికిరాదు ఇది అమ్మవారి సంకల్పం ఆవిడ సంకల్పం వృధా అవుతుందా అందుకే కథ ఎలా జరిగింది ఈవిడ బొమ్మ చేసింది ఆవిడకి ప్రాణం పోసింది ఆ దేవతలు అనుకుంటే అయిపోతుంది ఏమిటి నా కొడుకును నేనే సృష్టించా కానీ ఆవిడ కోరిక తీరలా గర్భం ధరించలేదు తొమ్మిది నెలలు మోయలేదు సెలవివ్వలేదు ప్రభుత్వం వారు ఏం కాలా కొడుకును మాత్రం కంది కానీ అది చేసింది ఆ బొమ్మను అక్కడ పెట్టింది అందుకని సంకల్పంలో ఏముంది మమకారపరమైన ఏనుగు శిరస్సు రావాలి అనుకోకుండా చేసిన సంకల్పం అది ఆ బొమ్మను అక్కడ పెట్టింది ప్రాణం పోసింది ఆయన ఉన్నాడు శివుడు వచ్చాడు గమనించాడు ఓ మొత్తం మీద మానలేదు ఈవిడ పని గర్భం ధరించక తప్పదు పది పది నెలలు పుట్టింటికి పంపక తప్పదు అనుకున్నాను కానీ అది ఏదో తప్పిందంటే మొత్తం మీద శిశువుని తయారు చేసేసిందివిడ ఇది తప్పదన్నమాట అని అనుకుని అప్పుడు ఖచ్చితంగా అక్కడికి రాగానే ఏదో మామూలుగానే అడ్డు చెబుతాడు సహజంగా చెప్పినా చెప్పకపోయినా వెంటనే శివుడు ఆ శిరస్సుని ఖండించాడు కారణం నిర్మమా మమతాకంత్రి శరీరం మీద మనకి మమకారం ఉండబట్టే శరీరం కోసం దీంతో అనుబంధం ఉన్న భార్య కోసం లేదా భర్త కోసం దీంతో అనుబంధం వల్ల పుట్టిన పిల్లల కోసం వాళ్ళకేవో పదవులో పీఠాలో ఆస్తులో ఏవో అప్పగించడం కోసం ఇంత తాపత్రయ పడిపోతున్నావు ఈ శరీరం మీద మమకారం పోవాలి అంటే శరీరంలో ఉన్న ప్రధానమైన అంగం శిరస్సు ఉత్తమ అంగం ఆ శిరస్సు తీసేస్తేనే మమకారం పోతుంది ఖచ్చితంగా అందుకని ఆ శిరస్సు తీసేశాడు గజాసురుణ్ణి ఎలాగో అప్పటికే సంహరించాడుగా కాబట్టి ఆ శిరస్సు పట్టుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాడు మమకార పూర్వకమైన ఆకారాన్ని అమ్మవారి సంకల్పం ప్రకారమే గణాధిపతి ధరించాడు అది గణపతి ఆవిర్భావంలో ఉండేటువంటి విశేషం దాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే దేవతలు కూడా మమకారానికి లోనైతే దెబ్బతింటున్నారు పార్వతీదేవి కూడా మమకారం వల్ల ఇబ్బంది పడింది కన్న కొడుకు శిరస్సు తీసేయించుకోవలసి వచ్చింది మమకారం లేకుండా పరమేశ్వరుడు ఖండించవలసి వచ్చింది అందుకని మనం ఏం చేయాలి అహంకారాన్ని మమకారాన్ని తగ్గించుకోవాలి ఇంకా దీన్ని పెంచుకోవడానికి మనం దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నామంటే మనం బాగుపడకపోగా దేవుణ్ణి కూడా మనం దెబ్బ తినడానికే వినియోగించుకుంటున్నాం అనమాట అంటే దేవుడు నా మార్గానికి మీరు రండి నా మార్గానికి మీరు రండి అంటే మేము రావు నీ మార్గానికి మేము నువ్వే మా మార్గానికి వచ్చాయి మా కోరికలన్నీ తీరుస్తూ ఉండి ఇక్కడ మనకి పూజ అంటే కోరికల చిట్ట డిమాండ్ నోటీస్ దేవుడి దగ్గర డిమాండ్ నోటీస్ పెడతాం పైగా మనం ప్రచారం చేస్తాం మేము గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశాం అందువల్ల మా కోరిక తీరింది అనగానే ఇంకో పది మంది గుళ్ళోకి వస్తారు గుళ్ళో వ్యాపారాలు అందుకే జరుగుతాయి ఖచ్చితంగా ఊళ్ళో ఒక డబ్బులు ఎక్కువ వచ్చాయంటే అవినీతి కేంద్రం అయిపోతుంది ఇక ఆధ్యాత్మికమైన కేంద్రాలు కూడా అవినీతి కేంద్రాలుగా మారితే లోకాన్ని బాగు చేయగలిగిన వాడు ఒక్కడు కూడా లేదు మాబోటిగాళ్ళు ఎంత గొంతు చూించుకున్నా ఉపయోగమే లేదు అక్కడ అందుకని కథాతత్వం గ్రహించి తీరితేనే జరుగుతుంది పైగా ఈ శిరస్సు మార్చి శిరస్సు అతికించడం ఉంది చూడండి ఇది సాధ్యం కాదని మీరు అనుకోవద్దు రెండు మూడు రోజుల క్రితం మీరు పత్రిక చూసి ఉంటే దినపత్రిక తెలుగు దినపత్రిక మీకు అర్థమై ఉండేది ఎప్పటికే నెట్లో కూడా పెట్టు ఉంటారు ఇటలీకి చెందిన మహత్తరమైన శాస్త్రవేస్త న్యూరో సర్జీ నరాల వైద్యుడైన మానస మనస్తత్వ శాస్త్రంలో చాలా గొప్పవాడు ఆయన సెగ్యురో కెనరవో అని ఆయన ప్రత్యేకం ఇప్పుడు కొత్తగా ఒక సవాలు స్వీకరించి ఒక మనిషి శరీరానికి వేరే మనిషి శిరస్సును అతికిస్తా ఈ మనిషిని బతికిస్తా అని సవాల్ చేశాడు ఆ ప్రయోగం మూడు నాలుగు నెలల్లో జరగబోతోంది రెండు నాటికి మానవుల శరీరాలకు జంతువుల శిరస్సులు జంతువుల శరీరాలకు మానవుల శిరస్సులు అతికించేటువంటి వైద్య శాస్త్రం రాబోతోంది దాని విపరిణామాలు ఎలా ఉంటాయో గణపతికి తెలుసు నాకు తెలియదు కానీ జరగబోతోంది ఖచ్చితంగా శాస్త్రీయ విజ్ఞానం అంత మార్పు చెందుతోంది దానివల్ల వచ్చే ప్రమాదాలు కూడా చాలా ఉంటాయి అంటే ఆ ప్రమాదానికి సూచనే సరిగ్గా గణపతి కథ ఇది మనం పూర్వం ఎలా జరిగిందండి పురాణ కథల్లో మనం ఏమంటామంటే ఏవో కళ్ళబొల్లి కథలండి రాసుకున్నారండి మనిషి శరీరానికి ఏనుగు శిరస్సు పెడతారండి ఇప్పుడు ఈ కాలానికి మీకోటి రుజువు అవుతుంది కదా మనిషి శిరస్సుకి ఇదివరకే ఒక కుక్క శిరస్సుకి ఇంకో కుక్క శరీరం పెట్టారు ఆ శరీరానికి ఇంకో కుక్క శిరస్సు పెట్టారు రష్యాలో ప్రయోగాలు జరిగాయి అవి రుజువైనవి ఆ కుక్కలు కొంతకాలం బతికే తర్వాత చనిపోయాయి ఇప్పుడు మనిషి శరీరానికి ముండెం పని చేయకపోతే ఆ వేరే పనిచేసే ముండాన్ని తీసుకొచ్చి డ్ అనే వాళ్ళు ఉంటారు బ్రెయిన్ ఇంకా పనికిరారు ఎలాగో వాళ్ళు చనిపోతారు ఎప్పుడప్పుడు వాళ్ళు కనుక శరీరదానం చేస్తే ఆ శరీరానికి ఈ ముండెం పనిచేయకుండా శిరస్సు పనిచేస్తూ ఉంటుంది ఒకతనికి ఇప్పుడు జరిగే స్పిరిడో నోవ్ అనే రష్యాలో ఉండే వ్యక్తికి ముండెం కింద కాళ్ళన్ని చచ్చు శరీరం పనిచేట్లా తలకే మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంతవరకు ఎందుకండి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేస్త స్టీఫెన్ హాకింగ్ ఆయనకి శరీరంలో ఏ అవయవాలు పనిచేయవు మెదడొక్కటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనం చాలా విచిత్రమైన వాళ్ళం మనకు ఆ మెదడొక్కటే పనిచేయట్ల అన్నీ పనిచేస్తున్నాయి బ్రహ్మాండంగా మనకి ఆయనకి తేడా అది మనకంటే ఆయన గొప్పవాడు మెదడు పనిచేసి మిగిలినవి పనిచేయట్ల మనకు అన్నీ పనిచేస్తున్నాయి మెదడు పనిచేయట్లే అందుకని ఏది చెబితే అది నమ్ముతూ ఉంటాం ఏదంటే చేస్తూ ఉంటాం మనం కనీసం బుర్ర ఉపయోగించి ఆలోచించాం అందుకని మనకంటే ఆయనే అది కూడా స్టీఫెన్ హాకింగ్ లాంటి వాడి ఈ శిరస్సుని మామూలు పనిచేసే శరీరాన్ని కతికించగలిగాం అనుకోండి ఎన్ని పరిశోధనలు ఎంత గొప్పగా చేయగలుగుతాడో దాంతోపాటుగా విపరిణామాలు కూడా ఉంటాయి రకరకాలుగా అది మంచి పద్ధతి కాదు ఆపద్ధర్మంలో జరుగుతుంది పూర్వం ఎలా జరిగిందయా ఆ కాలంలో ఎలా జరిగిందా అదేమీ అబద్ధం కాదు ఎప్పుడు పనిని సాధించడానికి మూడు మార్గాలు ఉంటాయి మనకి తెలియక ఒకటే ఆశ్రయిస్తాం యంత్రం తంత్రం మంత్రం మూడు మాటలు గమనించండి సంస్కృతం ఎంత గొప్ప భాష యంత్రం తంత్రం మంత్రం మూడింట్లోనూ త్రం ఒకటే ధాతువు త్ర అంటే రక్షించేది మంత్రం మరణా త్రాయతే ఇది మంత్రం అంటే మననం చేయడం ద్వారా మననం చేయడం ద్వారా రిపిటేషన్ రిపిటేషన్ రిపిటేషన్ జపం జపం జపం జపం కోట్ల కోట్ల జపం ద్వారా మంత్రం ఫలిస్తుంది తర్పణత్రాయితే ఇది తంత్రం యజ్ఞంలో మనం తర్పణం విడిచిపెడతాం నిజి విడిచిపెడతాం నిజ ఆ నిజి మామూలుగా రాలా పాలు పాలు కాచడం ఒక సంస్కారం కాచిన పాలకి చిన్న చుక్క తోడు పెట్టడం ఒక సంస్కారం ఆ పైనది పెరుగయ్యాక దాన్ని చిలకడం మరొక సంస్కరణ మార్పు రిఫార్మేషన్ అంత రిఫార్మింగ్ జరిగితే మళ్ళీ అప్పుడు వెన్న వచ్చింది ఆ వెన్న ఒక రూపం ఆ వెన్నని కాచితే నిజి వచ్చింది ఇంకా నిజిని ఏం చేయలేరు మీరు ఆవిరైపోవడం తప్ప ఇంకా కాచిన కొద్దీ గోకైపోతుంది ఆవిరైపోతుంది అంటే సంపూర్ణంగా పచ్చి పాలగా ఉన్న మనం కాచి తోడుబెట్టి మజ్జిగ చేసి పెరుగు చేసి వెన్న చేసి వెన్న కూడా కాసి నెయ్యి చేసి ఆ నెయ్యి మాత్రమే యజ్ఞంలో సమర్పిస్తాం అంటే నీ జీవితాన్ని మొత్తం ముందు పాలు పచ్చి పాలది అది ఆర్ద్రమైన బంధం తల్లిదండ్రుల కారణంగా మనకి శరీరం ఏర్పడింది పాలు కాచాం అంటే ఏంటో తెలుసే జీవితాన్ని కాచడం అంటే పొయ్యి మీద పెట్టే కూడదు బ్రహ్మచర్యం ఇంద్రియ నిగ్రహం విద్యా విద్యార్థి దశ చదువుకుంటున్నంతసేపు ఆడవాళ్ళకి మగవాళ్ల గురించి మగవాళ్ళకి ఆడవాళ్ళ గురించి ఆలోచనలు ఉండకూడదు చదువు అంటే చదువే అలాగే సాగాల ఖచ్చితంగా పాతికేళ్లు చదువు అయ్యే వరకు బ్రహ్మచర్యం తప్పితే ఇక్కడి నుంచి ఎస్ఎంఎస్ వీరు పంపించి ఇంకో ఎస్ఎంఎస్ వారు పంపించి చేస్తే చదువులన్నీ ఏమవుతున్నాయో మనకి బాగా తెలుసు ఆరో తరగతి పిల్లలకి ఫోన్లు ఇచ్చాక పదో తరగతి పిల్లాడికి బండి ఇచ్చాక పిల్లలు బాగుండాలంటే బాగుండరండి ఆ తప్పు మందై వాళ్ళకి ఇవ్వడమే తప్పు ఖచ్చితంగా చెప్పాలి మా పిల్లాడు వినండి మంచిది వాళ్ళకి వినకపోతే దాని ఫలితాలన్నీ అనుభవించడమే అందుకని కాసడం జీవితాన్ని కాసడం ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడం బ్రహ్మచర్యం ఆ తర్వాత తోడు పెట్టడం తోడే కదండి భార్య భర్త తోడు పెట్టడం అంటే భారీ పెళ్ళి చేసుకోవడం అప్పుడు గడ్డగట్టి పెరుగైంది సంవసారం గడ్డగట్టే ఉంటుంది మరి అర్థం కావడం కష్టం పాలల్లో ఉండదు భార్య వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే కొంచెం అర్థం కావడం కష్టంగా ఉంటుంది అర్థం కాదు కాబట్టి అర్థాంగి అంటారు అర్థమైతే పూర్ణాంగి అనేవారు ఆ తోడు అనేది పెళ్ళి చేసుకోవడం తర్వాత వెన్న వచ్చిందండి నవనీతం పిల్లలు వెన్న ఎంత మధురంగా ఉంటుందో పిల్లల మీద ప్రేమ అంత మధురం ప్రపంచంలో జరిగిన ఘోరమైన నేరాలు ఘోరాలన్నీ కూడా పుత్రవ్యామోహం కారణంగా జరిగే తొంభై శాతం ధృతరాష్ట్రుడు ఒక్కడే కాదు అప్పటికీ ఇప్పటికీ కూడా పుత్రవ్యామోహంతో కొట్టుకుపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్ని మహాపాపాలు మీరు ఎందుకు చేస్తున్నారు ఇంతగా ప్రజల సొమ్ము ఎందుకు తింటున్నారు ఇంతగా ఏం చేస్తున్నారు అంటే మా పిల్లలకి ఇవ్వడానికి మా పిల్లలకి ఇవ్వడానికి వాళ్ళ హృదయం వాళ్ళకి చెబుతున్న మాట అదే పుత్రవ్యామోహం అనేది ఇన్ని నేరాల కారణం అవుతున్నాం దురదరాష్ట్రుడి కాలం నుంచి ఈ కాలం వరకు మనం పాఠాలు నేర్చుకోలేపోతున్నాం దురదృష్టం వశా అమ్మవారికి ఆ పుత్ర వ్యామోహం ఉండకూడదనే శివుడు శిరస్సు ఖండించాడు లేదా ఎవడు ఎవరైనా ఖండించుకుంటారా జరిగే పనైనా మానవులకు ఇవన్నీ ఉంటాయి దేవతలకు మనం కూడా ఉంటే అలాగా అందుకని తోడు అనేది ఉంది వివాహం చేసుకోవడం తర్వాత నవనీతం పిల్లలు ఆ నవనీతం కాచితే నెయ్యి నెయ్యి అది జిడ్డు స్నేహాలు మనకుండే బంధాలు బాగా డబ్బు ఉంటుంది డబ్బు డబ్బు కావాలంటారు డబ్బు వచ్చే డబ్బు ఉంటే ఉపయోగం ఏంటంటే ఊళ్ళో ఒక స్టేటస్ లయన్స్ క్లబ్ చైర్మన్ రోటరీ క్లబ్ చైర్మన్ లేక గుడి చైర్మన్ లేకపోతే ఏదో సంఘానికి చైర్మన్ ఏదో ఒక మతం చైర్ ఉంటే గానీ ఈ మ్యాన్ ఉండడు ఇక్కడ చైర్మన్ చైర్మన్ చైర్మన్ ఏదో ఒక చైర్మన్ అవ్వాలంటే కూర్చోడానికి చైర్ కావాలి వాడింటో వాడు కూర్చోలేడు బయటకు వచ్చి ఏదో హడావిడి చేయాలి ఇంకా అక్కడి నుంచి వాడికి వీడు శత్రువు వీడికి వాడు శత్రు ఇదేనండి జుడ్డు అంతకంటే నేతి జుడ్డు అంటే అది మనిషికి ఇన్ని ఉన్నాయా పెళ్ళయిందా పిల్లలున్నారా సంపదలు ఉన్నాయి ఆగనండి సొసైటీలో స్టేటస్ సొసైటీలో స్టేటస్ అదోటి కావాలి ఈ వ్యామోహం చివరికి నెయ్యి మొత్తం ఈ సారాంశం అంతా జీవితాన్ని గ్రహించి యజ్ఞంలో సమర్పించడం అంటే భగవంతుడికి ఇదంతా నేతిని అర్పించడం అంటే జీవితం అర్పించగలిగితే అది ర్పణం వల్ల పనులు జరుగుతాయి యజ్ఞం చేస్తే వర్షాలు కురుస్తాయి ఏమీ సందోహం లేదు అందులో మర్రి మారేడు జమ్మి జువ్వి మొదలైనటువంటి సమిధాలు వాడుతారు వేప చెట్టు తుమ్మ చెట్టు అవన్నీ మెడికల్ ప్లాంట్స్ ఔషధపు మొక్కలు అవన్నీ అవి ఎండిపోయిన పొలలు అందులో వేసి సమధలు చేస్తే ఆ పొగ పైకి వెళ్ళి దగ్గర మేఘాలు ఉంటే కదిలిస్తాయండి ఎక్కడో ఇండియాలో వర్షం కురవాలంటే ఇథియోపియాలో మేఘాలు అక్కడికి రావు అసలు మేఘాలంటూ అక్కడ ఉంటే అవి కదిలి వర్షం కురుస్తాయి అవి ఉండాలంటే ఏం చేయాలి మనం వర్షం కురిసేలాగా ప్లాస్టిక్ వాడకుండా ఉండాలి చెత్త పేరుకోకుండా ఉండాలి రకరకాల చర్యలు ఇక్కడ సింగపూర్లో ఎలా ఉన్నాయో రోడ్లు అలాగే అక్కడ ఇండియాలో కూడా ఉండగలిగితే అన్నీ బాగుంటాయి అంచత మీరు అందరూ ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా రోడ్లు బాగున్నాయా ప్లాస్టిక్ వాడకుండా ఉంటున్నారా అని అడుగుతూ ఉండండి కాస్త పిల్లలు బాగున్నారా బెళ్ళ వేసుకున్నావా సొగరుందా అడగక్కల్లా అవి రోజు ఉండేవి అక్కడ మనకి ప్రధానంగా లోపించింది ఏమిటంటే ప్రభుత్వాలు మంత్రులు నాయకులు ఎవరు ఎంత కృషి చేసినా సరే పెద్ద ఇబ్బంది అక్కడ ఏమిటంటే నో సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజికమైన బాధ్యత లేదు ఎవరు మట్టుకు వాళ్ళేమనుకుంటారంటే ప్రభుత్వం చూసుకుంటుంది ప్రభుత్వం ఆ ప్రభుత్వం అదో పరబ్రహ్మ పదార్థం ఎవరు చూసుకుంటారు ప్రభుత్వం అంటే ఎవరు మనమే కదా మనమే కొంతమందిని ఎన్నుకుని ప్రభుత్వంలో పెట్టాం వాళ్ళు చెప్పింది మనం చేయకపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఎవరు మాత్రం నరేంద్ర మోడీ కాదు నారాయణమూర్తి దిగుస్తే మాత్రం పరిపాలన ఎలా చేస్తారంటే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి ఆ పరిపాలన అందుకే మనకి తర్పణా త్రాయితే తంత్రం యజ్ఞం వల్ల వర్షాలు ఇప్పుడు ఎందుకు కురవు అంటే మేఘాలయ అక్కడ లేనప్పుడు వర్షాలు ఎలా కుదురుస్తాయండి పలేక మేఘాలంటూ ఉంటే ఈ వెళ్ళినటువంటి దూమం పైకి వెళ్ళి దాన్ని కదిలిస్తుంది అప్పుడు వర్షం వస్తుంది అసలు మేఘాలు కురిసే పరిస్థితి లేకపోతే వర్షం ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఆ జాగ్రత్త కూడా పడవలసింది తర్పణ తర్వాత ఎత్తనా త్రాయితే తంత్రం ఇప్పుడు అన్ని మెషీన్ మెషిన్ మీద జరుగుతాయి ఎత్తనంతో ప్రయత్నం మానవ ప్రయత్నం వల్ల అది మనకు తెలుసు ఎత్తనంతో జరిగేవో మనకు తెలుసు సరిగ్గా ద్వాపర యుగంలో త్రేతాయుగంలో తర్పణా త్రయితే తంత్రం అందుకే తంత్రం తెలుగులో తొంత అయింది చివరికి దాన్ని సరిగ్గా చేస్తే తంత్రం ఏదో మొక్కుబడికి చేస్తే త్వంత అందుకని ఆ తంత్రం సరిగ్గా చేయగలిగితే అప్పుడు యజ్ఞం ద్వారా పనులు జరిగేవి అంతకంటే ముందుది కృతయుగం వినాయకుడు పుట్టింది ఆ కల్పంలో అక్కడ మరణం ద్వారా మంత్రం ద్వారానే పనులు జరిగేవి నిజంగా ఏదైనా జరగాలి సంకల్పించి ఆ బీజాక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని లక్షలు లక్షలు కోట్లు కోట్లు జపం చేయగలిగితే ఆ వ్యక్తి అక్కడ కూర్చుని ఉండగానే మంత్రశక్తి ప్రభావం చేత అద్భుతాలు జరుగుతాయి మంత్రానికి శక్తి ఉంది ఖచ్చితంగా అందుకని వినాయకుడు శిరస్సు శివుడు ఖండిస్తే గజాసురుడు శిరస్సుని మంత్రశక్తితో తికించారుటలీ శాస్త్రవేత్త యంత్రశక్తితో అతికిస్తున్నాడు మూడింటి ద్వారా అది సాధ్యమే మంత్రం తంత్రం యంత్రం ఖచ్చితంగా మూడు ద్వారా సాధ్యమే మనకి యంత్రం ద్వారా సాధ్యమైంది కాబట్టి మంత్రం తంత్రం లేవని అనకూడదు మనలాగే వాళ్ళు ఉండరు మనకంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుమానం వేళ వాళ్ళ సాధనలు వాళ్ళ తపస్సులు వేరు అది వినాయకుడు జన్మ రహస్యం దాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే చాలా గొప్పగా చేయగలుగుతాం ఇంకొక మాట వినాయక కథ కథలో ఉండే ప్రత్యేకతలు మీద గమనించండి వినాయకుడిని గణాధిపతి చెయ్యాలి అనుకున్నప్పుడు శివుడు అన్నట్ట ఇద్దరు కుమారులు ఉన్నారు నాకు కుమారస్వామి పుట్టాడు అప్పుడు కూడా అమ్మవారి ప్రయత్నం అదేనండి ఆవిడ మానలేదండి నేను గర్భం ధరించాలి కొడుకును గణాలి అప్పుడు నెరవేరలేదండి అప్పుడు ఇలాగే దేవతలు అడ్డుకున్నారండి ఆ శివ వీర్యాన్ని అగ్నిదేవుడు పట్టుకెళ్ళిపోయాడు అగ్నిదేవుడు భరించలేక గంగానదిలో గంగానదిలో వదిలేశాడు గంగానది భరించలేక రెల్లుగడ్డి నది పక్కన పేరుకొని ఉంటుంది రెల్లుగడ్డి శరవణ స్తంభం శర అక్కడ అక్కడ వదిలేసింది ఆ రెల్లుగడ్డిలోంచి కుమారస్వామి పుట్టాడు అందుకే శరవణ భవ శరవణ భవ అంటే కుమారస్వామి ఇప్పటికే తమిళనాడు వాళ్ళు దేశమంతా ప్రపంచమంతా హోటల్స్ పెట్టారు శరవణ భవ దాని అర్థం అది వాళ్ళకి కుమారస్వామి అంటే చాలా ఇష్టం అంటే శరవణం అంటే రెళ్ళు గడ్డి రెల్లుగడ్డిలో పుట్టాడు మొత్తం మీద అమ్మవారి కోరిక వినాయకుడి కారణంగానూ తేరలేదు కుమారస్వామి విషయంలోనూ తేరల అంటే ఎవరికైనా దేవతలకైనా మానవులకైనా రాక్షసులకైనా వారి పరిమితులు వారికి అనవసరపు కోరికలు పెట్టుకోవద్దు ఉన్నది ఏదో చాలు అది అమ్మవారికి తీరినప్పుడు మనకు తీరుతుందండి అందుకని ఉన్న జీవితాన్నే ప్రేమించాలి తప్ప కొత్తగా అది కావాలి ఇది కావాలి అంటే దేవతలకు సాధ్యం కావట్ల మనకు ఎలా సాధ్యం అవుతుంది ఆనందంగా ఉండాలి అంటే కోరికల్ని తగ్గించుకోవాలి తప్ప కోరికల్ని పెంచుకుంటూ వెళ్ళి అవన్నీ వినాయక నాయకుడి దగ్గర చెబుతూ ఆయన అంటాడు నాకు సాధ్యం కాలా మా అమ్మకు సాధ్యం కాలా నీకెలా అవుతుందిరా అజ్ఞానం కానీ ఉన్న శిరస్సుతో నేను బతకడం ఇంత స్థూలకాయ ఉన్నా నేను బతకడం లేదా తప్పితే ఏమీ లేదు నేను బతకడం లేదా ఎక్కడికైనా వెళ్ళాలి ఏంటి నేను ఎలా ఉండరాడు తప్పితే నాకేం పెట్టట్లేదు ఆ గట్టిగా ఓ లడ్డూ పెడతారా తాపేశ్వర వాళ్ళు నాలుగు వేల ఐదు పట్టుకొస్తారు అంతా ఊరేగిస్తారు జనం తింటారు కానీ నన్ను తిన్నచ్చారా పొను మిరపగా బజ్జీ అడిగితే పెడతారా కాస్త పొగోడి పెట్టమంటే పెడతారా ఎంతసేపు చప్పిడుండ్రాళ్ళు చేసి నాకు ఇక్కడ బారేస్తారు నేను అవి తినాల్సిందే కదా అయినా ఇలా కూర్చున్న భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నాను కదా నీ జీవితం కూడా ఎలా ఉందో అలాగే ప్రేమించు లై టేక్ ది లైఫ్ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రేమించగలిగితే జీవితంలో మనం కూడా గణపతిలాగే నిశ్చింతగా ఉండగలుగుతాం అలాగే కథలో మీరు గమనించండి గణాధిపత్యం కోసం భూమి అంతా తిరిగి రావాలి ఎవరు ముందు భూమండలం అంతా తిరిగి వస్తారో యాత్ర చేస్తారో వారికి పరిపాలనాధిపత్యం ఎందుకంటే ఆ పోటీ భూమంతా తిరగడానికి పరిపాలనకి గణాధిపత్యానికి సంబంధం ఏమిటి ఒక నాయకుడు తాను పాలకుడు కావాలి ఒక మామూలు మనిషి ఓ శాసనసభ్యుడై మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పాలకుడు కావాలి అంటే అందరి మనస్తత్వాలు తెలుసుండాలి తన ఇంట్లో తను కూర్చుంటే లాభం లేదు అంతా తిరగాలి ప్రజలందరి మనస్తత్వాలు తెలియాలి ఎందుకంటే తాను మొత్తం నియోజకవర్గానికి ప్రతినిధి మంత్రి అయితే రాష్ట్రం ప్రతినిధి తన నియోజకవర్గం చూసుకుంటానంటే ఎలాగా రాష్ట్రం మొత్తానికి ప్రతినిధి రాష్ట్రం మనం ప్రతినిధులు అంటే రాష్ట్ర లో ఉన్న కులాలు మతాలు భేదాలు వర్గాలు వాళ్ళ వాళ్ళ స్వభావాలు తెలుసుండాలి కదా అదే భూమండలం అంతా తిరగడం అంటే ఆ పంధ్యం పెడితే గణపతి అనుకున్నాడు ఇది నాన్నగారు ఖచ్చితంగా ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తమ్ముడుతోటి కుమారస్వామి ఎందుకంటే ఆయనకి నెమ్మలి వాహనం ఎగురుతుంది ఎగురుతుంది ఎక్కడికైనా పెడతాడు ఆయనతోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసుకుని ఆయనకి ఇవ్వాలని అనుకుని చిన్న కూరడు కాబట్టి గారాబంగుద్ది నాకు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఈ పథకం ఏదో వేశాడు లేకపోతే ఎలక వాహనమా దాన్ని బట్టుకుని నేను ఊరేగడమా భూమండలం అంతా తిరగడం సాధ్యమయ్యే విషయమే బళ్ళుకి వెళ్ళడమే సాధ్యం కావట్లేదు నాకు అనుకుని పాపం వినాయకుడు కూర్చుని అప్పుడు కూడా చూడండి బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుందండి బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుంది ఆయన ఆలోచించాడు వెంటనే బుద్ధికి బదులు పెడదాం భూప్రదక్షిణమంతా చేయడానికి ఇంకేమైనా సూక్ష్మమైన ఉపాయం ఏం లేదా గూగులు ఎర్తలో కడితే భూమి అంతా కనపడుతుంది మొత్తం అంతా చుట్ట ప్రదక్షిణం చేసామని చెప్పచ్చు అని ఒక్క ఆలోచన చేశాడు మాతామే పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశం భువనత్రయం అని మనమే అనుకుంటామండి మనం ఎలా అనుకోవాలంటే మీ నాన్నగారు ఎవరు ఉంటే ఏదో పేరు చెప్తాం తప్పదు కదా తల్లి పేరు చెబుతాం తండ్రి కానీ మనస్సులో నిరంతరం ఆ భావన మన పేరు మనం మన తల్లిదండ్రుల పేర్లు మన బంధువుల పేర్లు నిరంతరం తలుచుకోకూడదు అందుకేనమ్మ మొహమాటం లేకుండా చెబుతున్నా గుళ్ళోకి పెడితే గోత్రనామాల గురించి ఇబ్బంది పెట్టకండి అర్చిపోయి గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు అది ఎందుకు వచ్చిందో తెలీదు కోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు పైగా ఒక్క యజమాని పేరు చెప్తే చాలు ఏదో నరసింహరావనామధ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సభాంతవస్య అంటే చాలండి ఈ మధ్య అలా కాదండి మా ఆవిడ పేరు చెప్పండి ఆవిడ కోపంకొస్తుంది అందుకని దాంతో ఆగదండి అబ్బాయిల పేర్లు చెప్పండి అబ్బాయి పేరు చెప్పకైనా పక్కనే కోడ నా పేరు కోడల పేరు చెప్పండి మన పేర్లు చెప్పండి చచ్చిపోతాడు ఈ అర్చకస్వామి ఎంతమంది పేర్లు చెప్పలేక ఏమైనా జనాభాలు ఇష్ట ఓటర్లు ఇష్ట మన అజ్ఞానం కానీ దేవుడికి తెలియదు అండి మనం వచ్చినట్టుగా నీ గోత్రం చెప్పి ప్రవరు చెప్పి ఆధార్ కార్డు ఓకే అటెండెన్స్ చేసుకున్నానంటాడా దేవుడు అంటే అదే మనం ఎవరోవో మన గోత్రం ఏమిటో మనం ఏమిటో ఆయనకి తెలియదు అండి మనం ఎందుకు చెప్పమంటానని తెలుసు అహంకారం అమ్మా లోపల నేను వచ్చినట్టు నేను చెప్పాలి నాకు తెలియాలి నేను వచ్చినట్టుగా అక్కడ తెలియదు మా ఆయన పేరు సరిపోదు నా పేరు కూడా చెప్పాలి ఆడాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నాడమ్మా ధర్మపత్ని సమేతస్య అనే అనాలి పేరు చెప్పకూడదు ఎందుకోసం అంటే ముఖమాటం వెళ్ళ పేరు చెప్పితే ఆ ఫలితం ఆ పేరున్న ఆవిడికి చెందుతుంది చెప్పకుండా ధర్మపత్ని అంటే ఖచ్చితంగా భార్యకే చెందుతుంది మొగాళ్ళ బుద్ధులు తిననైనవి కావు ఇంక నేను వివరిస్తే బాగుండదు రకరకాల వ్యక్తులతో గుళ్ళోకి వెళ్ళిపోయి ఆవిడ పేరు చెబితే ఈ ఫలితం ఆవిడికి వెళ్ళిపోయిందమ్మా చెప్పని కూడా ధర్మపత్ని సమేత శ అని ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఇంటి దగ్గర ఉన్నా సరే ఈ పెద్ద మనిషి దేవాలయంలో ఆవిడని మోసం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆవిడికి న్యాయం జరుగుతుంది ఈవిడ మన్నాడు చెప్పించుకోవడం ఖాయం దేవుడు దయాల ఉంటుంది ధర్మం ధర్మమే అధర్మము అధర్మమే ఖచ్చితంగా దేవుడు అనేది ధర్మాన్ని కాపాడటానికి కానీ మన అక్రమాలన్నీ సక్రమం చేయడానికి కాదు దేవుడు ధర్మం వైపు ఉంటాడు దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు దేవుడు పూజాప్రియుడు కాదు ఎవరితో ఏ వేదిక మీదకైనా చర్చించడానికి సిద్ధం దేవుడు పూజాప్రియుడు కాదు దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు దేవుడు ధర్మప్రియుడు దేవుడు ధర్మప్రియుడు ధర్మంగా ఉంటేనే దైవ కటాక్షం కలుగుతుంది ఖచ్చితంగా మనం ధర్మంగా జీవితంలో ఉండాల్సిందే తప్పుడు పథకాలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి దేవుడిని పక్కదారి పట్టించకుండా దయచేసి చేతస్థాలతోటి అజ్ఞానాలతోటి మనం వంకర పనులు చేస్తున్నంతకాలం దేవుడు దయ ఉండదు ప్రతి రూపాయి మనం ఎలా సంపాదిస్తున్నామో ఆలోచించుకుని తీరవలసిందే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందండి లక్ష్మీ క్షీర సముద్ర పాలసముద్రంలో అమ్మవారు పుట్టడం ఆలోచన చేయండి హిందూ సంప్రదాయం ఎంత ఉన్నతమైందో అర్థమవుతుంది లక్ష్మీదేవి పాల పుట్టడం ఏంటండి సముద్రంలోంచి మనుషులు దేవతలు పుడతారా పాలసముద్రం స్వచ్ఛత పాలంటే స్వచ్ఛత ఆర్ద్రత లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలమ్మా పాపాల సముద్రంలో పుట్టకూడదు దాని అర్థం అది మనం ఆలోచన చేయం ఎంత అజ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటే లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందట ఆవిడకు పాలంటే ఇష్టం వెంటనే సహస్రఘట క్షీరాభిషేకం ఆ పాలు పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో పేద పిల్లలు ఉన్నారమ్మా సరైన సౌకర్యాలు లేవు పాలు అందట్లేదు దయచేసి వాళ్ళకి అందచేయండి ఆ పాలు లక్ష్మీదేవి పేరు మీద ఎన్ని వ్యవస్థలు బాగుపడతాయో ఊరికే దేవాలయాల్లో పట్టుకొచ్చి పాలు పోసి నెయ్యి పోసి తేనె పోసి అభిషేకాలు చేసి మనకేదో కోరికలు తీరతాయనుకునే కంటే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయమ్మా బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు వాళ్ళకి పాలు లేవు నీళ్లు లేవు బట్టలు లేవు ఏమీ లేవు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడ ఉన్నాయి ఖచ్చితంగా ధనవంతులైన వాళ్ళు జమీందారులైన వాళ్ళు దాతృత్వం ఉన్నవాళ్ళు దేవుడి పేరు మీద ఆ సంస్థలను పోషిస్తే అదంతా పుణ్యం కాదండి దరిద్ర నారాయణ సేవ అంటారు పేదవాడిని మించినటువంటి దేవుడు ఎవడైనా ఉంటాడా అవసరాన్ని మించినటువంటి అభ్యర్థన ఏదైనా ఉంటుందా అది మన తత్వం దాన్ని అర్థం చేసుకోగలగాలి ఖచ్చితంగా అందుకని వినాయకుడు ఆలోచించాడు భూమంటే ఏమిటి ప్రదక్షిణం అంటే ఏమిటి ఎందుకు తిరగాలి అసలు ప్రజలంతా తిరగడం గురించే కదా అటువంటి మా అమ్మ భూదేవితో సమానం కదా పార్వతీదేవి స్వయంగా ఆవిడకంటే భూమి ఎవరండి మా నాన్నగారు శివుడు వ్యోమకేశ ఆయన ఆకాశంతో సమానం కదా వీళ్ళిద్దరినీకి వచ్చేబట్టి ప్రదక్షిణం చేస్తే భూ చేసినట్టే కదా ఇది బుద్ధి అంటే ఆలోచన ఎప్పుడు మెటీరియలిస్టిక్గా భౌతికంగా ఆలోచించకూడదు కాస్త సూక్ష్మంగా స్పిరిచువల్గా ఆలోచించాలి ఆయన అలా ఆలోచించాడు స్వయంగా పార్వతీదేవి కుమారు ఉన్నాయండి స్వయంగా పరమేశ్వరుడు కుమారున్నాయండి భూమిలో మళ్ళీ ఆ ఊరు ఈ ఊరు తిరగడం అక్కడ ఏదో క్షేత్రానికి వెళ్ళడం ఎక్కడెక్కడో తీర్థంలో మనగడం నాకేం పని అండి అందుకని మా అమ్మ నాన్న స్వయంగా దేవతలు కదా వాళ్ళకి నమస్కారం చేస్తే నేను భూప్రదక్షిణం చేసినట్టు కదా అని అమ్మా నాన్నగారు మీరు ఒకసారి కూర్చోండి పనుందని భక్తిగా దండం పెడుతూ మాతామే పార్వతి దేవీ పితా దేవో మహేశ్వర బాంధవాస్యవ భక్తాశ్చ స్వదేశం భువనత్రయం అని నమస్కారం చేసి మూడు సార్లు ప్రదక్షిణం చేయగానే ఆయనకి భూప్రదక్షిణ ఫలం సిద్ధించింది వెంటనే శివుడు ప్రకటించాడు ఎలా ప్రకటించాడో తెలుసా అప్పుడు మళ్ళీ కుమారస్వామి రావాలిగా ఆయన రావాలిగా ఆయన ఒప్పుకోవాలిగా అప్పుడేం జరిగింది వినాయకుడు ఇక్కడ ప్రదక్షిణం ముగించగానే ఆ భక్తి కారణంగా దాని ప్రభావం కారణంగా కుమారస్వామి ఉదాహరణకి కృష్ణా పుష్కరాలకు అనుకుందాం అక్కడ తీర్థంలో మునిగడ రేవు దిగుతున్నాడు రేవు దిగుతున్నాడు వినాయకుడు అప్పటికే స్నానం చేసి తువ్వాల పిండుకుని పైకి వస్తున్నాడు ఇదేమిటిది మా అన్నయ్య లావుగా ఉంటాడు ఎలాకేమో వాహనం నేనేమో నెమలెక్కొచ్చా ఎగురొచ్చా నాకంటే ముందు వచ్చాడు ఏమన్నయ్య బాగున్నావా అన్నాడు బాగున్నాను తమ్ముడు ఇంకా స్నానం చేయాల చేయి చేయి మళ్ళీ జనం పెరిగితే కష్టం అన్నాడు బాబు అక్కడి నుంచి మళ్ళీ కుమారస్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఓసారి మళ్ళీ మళ్ళీ మన గోదావరి నది కెడదాం ధవళేశ్వరం దగ్గర సాగర సంఘము కోట్లింగాలు రేవుంది కొవ్వూరు దగ్గర అక్కడ స్నానం చేద్దామని కుమారస్వామి అక్కడ దిగాడు మళ్ళీ అదే దృశ్యం సేమ్ సీన్ మళ్ళీ కుమారస్వామి పెట్టు దిగుతున్నాడు వినాయకుడు తువాలు పిండుకుంటూ పైకి అదేమిటి అన్నయ్య ఎలా వచ్చా ఏమిటి వచ్చేసాను అదేమిటి వచ్చేసాను అంతే అయిపోయింది ఇంకా అవలా తొందరగా ముగించుకునరా మొత్తం మీద మూడు కోట్ల క్షేత్రాలు జరిగాడండి కుమారస్వామి మూడు కోట్ల క్షేత్రాల్లోనూ కూడా ఈ పెద్ద అబ్బాయి అక్కడ కనబడుతూనే ఉన్నాడు స్పష్టంగా ఆశ్చర్యపోయాడు ఇదేమిటి ఇదేమిటి ఇదేమిటి అప్పుడు ఆయనకు అర్థమైంది ఇదేదో మహిమ ఇదేదో అమ్మ నాన్న ఈయనకేదో అనుగ్రహించారు ఇక నేను అనవసరంగా తిరగడం ముందే టీఏడిఏలు దండక తప్పితే నెమలిని ఆయాసడ్డని తప్పితే ఏం లేదు ఇక్కడ అని చెప్పి వెంటనే ఇంటికి వచ్చేసరికి గణాధిపత్యానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అంటే దీని ద్వారా గణపతి మనకేం చెబుతున్నాడు అండి మీరు భూమండలం అంతా తిరిగి విహారయాత్రలు చేసినా సరే గొప్ప పుణ్యఫలాన్ని పొందలేరు భూమండలంలో ఎంతమందికి ఏ సేవలు చేసినా మీరు గొప్ప పుణ్యఫలం పొందలేరు ముందు మీ అమ్మగారికి నాన్నగారికి సేవ చేస్తున్నారా లేదా అది ఆలోచన చేయండి అని గణపతి చెబుతున్నాడమ్మ మన దేవతామూర్తులన్నీ మానవత్వ లక్షణాలను పెంపొందించడం కోసం ఏర్పాటైనయి అవి మహిమలు మాయలు కాదండి మాట్లాడవలసింది అంతగా తన తల్లిదండ్రులని తాను గౌరవించి మీరందరూ మీ తల్లిదండ్రులను గౌరవించండి అని చెబుతున్నాడు ఇది మన వినాయకుడు మనకు అందిస్తున్నటువంటి లక్షణం అలాగా మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేసుకోగలిగితే అన్ని రకాల ప్రయోజనాలు మనం పొందగలుగుతాం అలాగే కథలో మరొక విషయం